ప్రార్థిస్తాము పరిశుద్ధుడ దేవా ఏసయా మీకు వదనాలు నైనా ప్రవ్వా ఈ లోకము మమ్మల్ని విడిచిపెట్టినా గాని మీరు మమ్మల్ని విడిచిపెట్టనన్నారు నిన్ను ఎన్నడును విడవను ఎడబాయినను అని మీరు వాగ్దానం చేసినారు దాన్ని మీకు వదనాలు ప్రవ్వా ఈ లోకము మమ్మల్ని ఇతరుణీకరించిన మీరు ఈ లోకం మీ నుంచి ఎప్పటికీ విడదీలేదు ప్రవ్వా అవును అటువంటి ప్రేమలో మమ్మల్ని బంధించుకున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వ మాకు ఈ లోకంతో ఏ పని ఎందుకంటే మీరు అన్నారు ప్రవ్వ మీకు ఈ లోకంతో ఏ పని మీరు ఈ లోకస్తులు కాలం మీరు హెచ్చరించినారు కాబట్టి మేము కూడా ఈ లోకస్థలం కాదు ప్రభావ కానీ ప్రభ్వా మీరు మాకు ఒక పని అప్పగించినారు అది మేము ముగించుకోవాలి లోకంలో మా కాలం ముగించక ముందు ప్రభావ దాన్ని మేము సంపూర్ణంగా ముగించాలనైనా అటువంటి కృపా భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం కొంత కాలం నుంచి ప్రభ చిన్న ప్రవక్తలకు సంబంధించిన వాక్యాలు మేము ఇక్కడ ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండే నడిపించినందుకు మీకు ఎంతో వదనాలు ప్రవ్వా మీకు గ్రంథంలోని వాక్యాలను ధ్యానిస్తున్నాం మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు దయచండి వాక్యలోని సత్యాన్ని గ్రహించలాగనా మా యొక్క ఆత్మీయ నేత్రలను మీ పమ్మని ప్రార్థిస్తున్నాం నైనా యథార్థతతో ప్రవ్వ పరిశుధతతోనైనా మిమ్మల్ని ప్రేమించి సేవించలాగనా వినయ వయభక్తులు కలిగి ప్రవ్వా ప్రీతికరమైన సేవ మేమందరం చేయలాగిన సేపడమని మేము ప్రార్థిస్తున్నాం నైనా ఈ యొక్క సాయంత్రం సమయంలో అయినా మీ యొక్క వాక్యని ధ్యానిస్తున్నాం ప్రవ్వా దాన్ని గ్రహించలాగిన సేయపడండి దాన్ని మేము పాటించలాగానే సహాయపడండి అనుపూర్వకంగా ప్రకటించలాగనే సహాయపడండి యాపబు భక్తుడు చెప్పిన విధానంగా ప్రభ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క వాక్యాలు మర్చిపోదన్నారనైనా ప్రభా క్రైస్తవ జీవితం ప్రతిదీ మర్చిపోతుంది ఆదివారం విన్న వాక్యాలు మర్చిపోతుంది ఏది పాటించలేని స్థితిలో ఉంది ఈ రోజు మతం ప్రభ మేము ఆ రైతే ఉండకుండానైనా మీ వాక్యం ప్రకారంగా దాన్ని నెమరు వేసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్తగా దాని ప్రకారంగా జీవించలాగానే సహపడమని ప్రార్థిస్తున్నాం అటువంటి సాక్షి బిళ్ళగా నడిపించి మీరు ఆకటవసరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు రెండవ తారీఖు డిసెంబర్ రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా కదా ప్రతిసారి మనం ఎందుకు బ్యాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ గురించి మాట్లాడుతున్నాం మనం ఉంటుంది బబులోని కాలం ఇది ఒకప్పుడు ఆడంబరంగా వైభవంగా ఉన్నది ఆ దేశము ప్రపంచాన్ని పరిపాలించింది నెబుకద్ నిజర్ కాలంలో ఆ కాలంలో ఏ రీతి ఉండే పరిస్థితులు శరీరకమైన ఇస్రాయేల్ ప్రజలు బందీలుగా బంధింపబడే వారిగా అక్కడ జీవించట్టు మనం చూస్తున్నాం బబులు ఈరోజు ఉపమాన రీతిగా క్రైస్తవ జీవితము ఆత్మీయ ఇస్రాయేల్గా దేవుడు మార్చుకున్న క్రైస్తవులు బంధింపబడ్డ జీవితాలలోన్నారు ఎక్కడ బబులోను పూరంలో ఈ లోకమంతా బబులోనికి సాదృశ్యం దానికి సాక్ష్యము ఆ క్యాలెండరే అది బబులోను క్యాలెండర్ కాబట్టి మనం ఉంటుంది బబులోను కాలము అన్న విషయాన్ని మనకి అనేక సార్లు జ్ఞాపకం చేయబడుతుంది మరి విశేషంగా డిసెంబర్కి వచ్చినామంటే దీన్ని తమ్మూజు నెల కూడా కదా ద మంత్ ఆఫ్ టెమూజ్ అంటే తమ్మూజు దేవతని పూజించే నెల ఇది ఎవరు పూజిస్తారో మీకు అందరికి తెలుసు పూర్వకాలము లేక ఏడు వందల సంవత్సరాల క్రితము క్రీస్తు పూర్వము అంటే ఈరోజుకి రెండు వేల వందల ప్లస్ పద్నాలుగు సంవత్సరాలు అనుకోండి రెండు వేల ఏడు వందల పద్నాలుగు సంవత్సరాల పూజింపబడ్డ ఆ దేవతను ఈ నెల పూజిస్తారు ఎవరు పూజిస్తారు మీకు తెలుసు ఆ రోజు ఇర్మియా గ్రంథంలో చూసినట్లు ఇస్రాయల్ ప్రజలు దాన్ని పూజించిరు ఈరోజు ఆత్మీయ ఇస్రాయల్ క్రైస్తవులు ఆ విగ్రహాన్ని పూజిస్తుంటారు ఈ పండుగ వచ్చిందంటే క్రిస్మస్ పండుగ గురించి కదా మనం మాట్లాడుతుంది తమూజు ట్రీ అంటారు తమూజ్ ట్రీ అంటారు ఇంగ్లీష్ లో తమూజు దేవత చెట్టు అంటారు క్రిస్మస్ చెట్టుని లేక క్రిస్మస్ ట్రీని దాన్ని పెట్టుకొని పూజిస్తూ ఉంటారు అన్న విషయం సరే మీకు ఒప్పుకుంటే దాన్ని ధ్యానించండి కానీ నేను దాన్ని ధ్యానించడం గురించి ఈరోజు మనం ఇక్కడ లేము కానీ మీకు జ్ఞాపకం చేయాలి ఈ నెల ఆరంభము తమూజు నెల ఆరంభం లేక తమ్మూజు దేవతకి అర్పించబడ్డ నెల ఇది దానికి సంబంధించిన విషయాలు మీకు ఎన్నిసార్లు నేను జ్ఞాపకం చేసిన ఒకవేళ మీకు జ్ఞాపకం లేకుంటే ఇంటర్నెట్లు అవన్నీ ఉన్నాయి అవి మీరు ఎప్పుడైనా డౌన్లోడ్ చేసుకొని వినొచ్చు సీరియల్ చేసుకోవచ్చు అనేట్లకి మీరు పంచుకోవచ్చు ఉచితంగా అనుగ్రహించబడింది ఉచితంగానే పంచుకోవాలి కదా బిజినెస్ లేదు ఇందులో కానీ క్రైస్తవంలో బిజినెస్ ఉంది లేదని ఎవరన్నా రుజుచి ఎక్కడ చూసినా బిజినెసే ఈ లోకం అంతా ధన వ్యామోహంతో నిండింది మరి విశేషంగా క్రైస్తవ జీవితం ధన వ్యామోహంతో కాబట్టి మనకు అవసరమే లేదు సరే కష్టాలు వస్తూ ఉంటాయి ధనం ఎవరికి అవసరం లేదు ఈలోక విధానం అది కాబట్టి ధనం అవసరమే అందరికీ కాబట్టి మనం కష్టపడతాం తన ధనివీధిని దేవుడు మనకి ఇస్తానాడు ఇస్తానాడా లేదా అది వాగ్దానం కాబట్టి నీ నీకెంత అవసరమో అంత ఇస్తాడు సరే ఎంతగా నువ్వు సంపాదించుకుంటే ఎంతగా సంపాదించుకుంటే నీకు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాడు ఏ రీతిగా ఎవడు తన కుటుంబం కొలది సేకరించుకుండో మొన్న సేకరించుకున్నాడా లేదా సాలు అంటే చాలు ఇంకా నింపుకోవాలంటే ఇంకా సంచులు నింపుకోండి ఇంకా రెండు సంచులు నింపుకోండి తర్వాత మనము ఏలియా కాలంలో చూడలేదా ఎన్ని గిన్నెలు నింపుకుంటే అన్ని గిన్నెలు నింపుకోవచ్చు నువ్వే నింపుకోవచ్చా లేదా నీ నువ్వు నీ గిన్నెలు ఎన్ని వెళితి గిన్నెలు ఉన్నాయో అని నింపు కుంపబడతాయి గిన్నెలు లేకపోతే దానికి నువ్వేం చేయలేవు అది నీ జీవిత విధానం కాబట్టి ఆయన తన సమృద్ధిలో నుంచి మనకు అందరు ఇదే విషయం మనం జ్ఞాపకం చేయాలి శ్రమల కాలంలో మనం ఉండబోతున్నాం మరి భయంకరమైన శ్రమలు ఎందుకంటే దేవుడు చూపిస్తుండడు తన హస్తలలో గనహీనమైన ఘట్టం లాగా కొందరిని వాడుకుంటున్నాడు తన బిడలకు విరోధంగా ప్రపంచం అంతటా విస్తరిస్తుంది ఐఎస్ఐఎస్ ఇప్పుడు సిరియా ఇరాక్ ని దేశ అది ఆ యొక్క టెరరిస్ట్ ఇప్పుడు నార్త్ ఆఫ్రికాకి విస్తరించింది నార్త్ ఆఫ్రికా నుంచి ఇంకా ప్రపంచం అంతటా అది విధానం సరే మన దేశంలో కూడా విస్తరించింది తెలిసిన విషయమే అది దాని గురించి మనం భయపడేది లేదు చింతించేది ఎందుకంటే వారికి అనుగ్రహించబడలేదు మీకు అనుగ్రహించబడ్డ ఇవన్నీ విషయాలు కాబట్టి శ్రమ వచ్చినప్పుడు తప్పించుకునే బాధ్యత నీది ఎవరు దొరుకుతాడు అన్న విషయం మనం చూసినాం రాహేలు తన పిల్లల్ని పోగొట్టుకొని భయంకరంగా ఏడుస్తుంది అని ప్రవచనం ఉంది సరే ఎప్పటికి సంబంధించింది అత్తైశ వార్తలో ప్రభు మనం జ్ఞాపకం చేసిండు అది భయంకరమైన శ్రమలో ఆ మహాశ్రమలు విశ్రతి దిన మందే కానీ చలికాల మందే కానీ ప్రార్థించండి అన్నాడు తర్వాత ఇవన్నీ బయల్పరచబడ్డప్పుడు మీరు ఏం చేయాలా పారిపోండి ఎక్కడికి పారిపోండి కొండలకు పారిపోమని చెప్పిండు అంటే నీ బాధ్యత నువ్వు వాటన్నిటినీ తప్పించుకోవాలని కానీ క్రైస్తవులు అందరూ ట్రాప్ అయిపోతారు మరణకాండ అన్న విషయం దేవుడు మనకి ఎన్నో కాలు ఎంతో దగ్గర దగ్గర ఆ ఐదు ఆరు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇవన్నీ విషయాలు ధ్యానించి అది సంపూర్తికి ఎదుగుతుంది యణంలో అమాంతంగా అది జరగబోతుందో మనకు తెలియదు ఎవడు గుర్తెరగని సమయంలో జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయిన విషయం ఎన్నిసార్లు మనం ధ్యానిస్తూ ఉంటాం ఎవడు గుర్తెరగలే జలపురాలం వచ్చి వాళ్ళందరినీ కొనిపోయింది ఒకసారి జరిగింది చరిత్రలో ఎవడు గుర్తెరగలే ఎవడు గురితెరగని సమయంలో అందరూ సుఖంగా ఉంది అంతా సమాధానంగా ఉంది పరలోకం నుంచి అగ్నిగంధముఖములు కుమరించబడ్డే ఒక కాలంలో అది రెండవసారి జరిగిన చరిత్రలో మూడవసారి ప్రపంచం అంతటా మన కానీ తన బిడ్డని కాచి కాపాడతాడు ఎవడైతే యథార్థతతో ఇందాక మనం చూసినాం కలిసే రాష్ట్ర సంపూర్ణంగా మనం ఆయనలో తయారైతే ఆయనే ఆయన చెంగున ముడి వేసుకొని మనల్ని కాపాడతాడు అది మనం నమ్మిన వాక్యం అది మనకు బయల్పరచబడ్డ వాక్యం కాబట్టి ఆయన ప్రేమ నుంచి నేను ఎవరు వెరళిస్తాడు చూడండి రోమిలో రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయం నాకు రోమిలో రాష్ట్ర పత్రిక అంటే చాలా ఇష్టం ఎందుకంటే అందులో లేక పౌలు ద్వారా బయల్పరచబడ్డ సత్యాలు ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నాడు దేవుడు మనల్ని అసలైన ఇసాల్ ప్రజలుగా మార్చుకున్నాడు నిజమైన ఇస్రాల్ పదలు ఎవరు అంటే శారీరకంగా ఇసల దేశంలో పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు క్రీస్తు మరణ భూస్థాపన పునరోధం ద్వారా మార్చబడ్డ వాళ్ళని రెండవ అధ్యాయంలో చెప్పబడింది అదే రీతిగా రోముల రాష్ట్ర పత్రిక పదకొండవ అధ్యాయంలో మనమే ఆ యొక్క సంతతి వారందరూ ఇస్రాయల్ ఇస్రాయల్ సంబంధిలందరూ ఇస్రాయలు కారు అని చెప్పబడింది అంటే శారీరకంగా ఉండే ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ కారు అంటే ఇస్సాకు వలన నా సంతానం అని కూడా అన్నాడు ఇస్రా ఇస్సాకు వలన సంతానము అబ్రాహ్ము సంతానం అన్నాడు కాబట్టి ఇంకొక ముఖ్యమైన సంతానం గురించి చెప్పిండి కాబట్టి పౌలుకి విషయాలన్నీ బయలుపరచబడ్డాయి ఎనిమిదవ అధ్యాయంలో మనం చూసినప్పుడైతే ఇరవై ముప్పై ఐదవ వర్షంలో నాకు చాలా నచ్చిన వాక్యం ఆయన ప్రేమ ఆయన ప్రేమ కలవరిసిల్లో చూపించిన ఆయన ప్రేమ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు ఎవడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతుండే కదా ఎవడు వాడు ఎవడు కూడా మనల్ని ఎడబాపు లేడు అంటే సైతానుగాడు మన ప్రభువు ప్రేమ నుంచి మనల్ని ఎప్పుడు ఎడబాయలేడు అంటే విడదీయలేడు ఎడబడమంటే విడదీసి వదిలిపోయాడు అన్నట్టు మనల్ని ఎవడు అంటే దుష్టుడు మనల్ని విడదీయలేడు మన ప్రభు ప్రేమ నుంచి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుండడు నిజంగా ఆ ప్రేమలో ఉన్నవా లేదా అనేది బాధ్యత ఇది ఎందుకంటే ఆయన ప్రేమలో ఉన్నప్పుడే నువ్వు కాపాడబడతావు ఆయన ప్రేమలో లేకపోతే నువ్వు విడవబడతావు విడవడతావు ఏంది విడబడతావు అంటే ఎతమనే సంగం నుంచి నేను ఎప్పుడు చెప్తలేను బోధా నువ్వు విడవబడతావు అంటే ఆయన బంధ ఆయన ఆయన కాపుదల నుంచి బయటకు వెళ్ళిపోతావు కోడి తన రెక్కల కింద కాచుకున్నంత కాలము గద్ద నుంచి కాపాడబడుతుంది గద్ద అంటే సైతాన్కి సాదృశ్యం కూడుచుకుండే ఏమైనా కానీ సైతాను అనుచరులకు సాదృశ్యం కాబట్టి లేక సైతాను సంబంధులకు కాబట్టి సైతాను ఆత్మకే సాదృశ్యం కాబట్టి గద్ద తనుకొని పోకుండా కోడి తన రెక్కల కింద పిల్లల్ని కాచినట్లు మనల్ని దివారాత్రులు కాపాడతాడు పిల్లలు బయటికి పోతే ఆయన ఏం చేస్తాడు క్రైస్తవ జీవితం ఆ రోజు ఈ రోజు ఆ రీతిగా ఉంది పిల్లలు విచలవిడిగా తిరగడము ప్రపంచమంతా విస్తరించాలా ఏదో సాధించాలా ఏదో సంపాదించుకోవాలా నిమ్రోదు రోజు ఎట్లా ఆశించిండో ఆ రీతి ఆశిస్తుంది క్రైస్తవ జీవితం ఈరోజు కాబట్టి క్రైస్తవ సంఘంలో అంత గలిబిలి ఈరోజు ఎక్కడ చూసినా గలిబిలి ఉంది కాబట్టి ఏం జరుగుతుంది గలిబిలి ఉంటే ఐక్యత ఉండదు అప్పోసుల పోదు అందుకే ఐక్యతకు సంబంధించింది అందరూ ఏకీభవించి ఏసుక్రీసు నామంన రక్షణ అనుభవాన్ని ఏసుక్రీస్తు అయినా బాప్తిజమము ఏసుక్రీస్తు నామనైనా దయ్యాన్ని వెళ్ళగొడతారు ఆశ్చర్యం ఏంటంటే క్రైస్తవ సంఘము ఏసుక్రీస్తు నామన్నా దయ్యాలను కానీ ఏసుక్రీస్తు అయినా బాప్సం పొందదు మోసగాండ్లు మనం నమ్ముతాం ఆయననే తండ్రి ఆయననే కుమరుడు ఆయననే పరశురాత్మ అని నమ్ముతాం ఒక్కడే దేవుడని నమ్ముతాం బైబిల్ అంతటా అది ఉందది కానీ ఏసుక్రీస్తు నామం మట్టుకు వాడరు బాప్సం అంత మోసమా ఆయన ఆయనలో నాటబడి ఆయన రసాన్ని పీల్చుకొని నువ్వు ఒక మంచి చెట్టులాగా ఎదుగుతున్నావు కానీ ఆయన నామం నా బాప్సం పొందవు అంతగా నువ్వు ఆయన తృణీకరిస్తున్నావు అంటే క్రైస్తవ జీవితం ఎంత భయంకరంగా ఉంది లేదు నేను చిన్నప్పుడు బాప్సం పొందుకున్న జాలంటే నీకు చిన్నప్పుడు నువ్వు నువ్వు పాపివని నీకు గ్రహణ గ్రహ అవగాహన ఉందా చిన్నప్పుడు బాలుడుగు ఉన్నప్పుడు నీకు బాప్సం ఇచ్చినప్పుడు నువ్వు పాపివని నీకు తెలుసు ఎందుకంటే నీకు నువ్వు పాపివని ఎప్పుడైతే గ్రహిస్తావో నీలో పశ్చాత్తాపం వస్తుంది పశ్చాత్తాపం నేను పాపిని ప్రవ్వా నన్ను కర్ణించి ప్రవ్వా నన్ను నాకు పాప క్షమాపణ దయచే ప్రవ్వా అనే జ్ఞానము అవగాహన నీకు వస్తుంది చిన్నపిల్లవానికి వస్తుందా అటువంటి వాడికి పాపం వాడికి రక్షణ ఏమి వాడు పాపంలోనే జీవిస్తున్నాడు కాబట్టి ఈ విషయాలు మనము క్రైస్తవ సంఘానికి ఏరితిగా చెప్తాం అందుకే గొప్ప జనం మొన్న ఒక బ్రదర్ కలిసి నాకు నేను కొంచెం జాగ్రత్తగా మాట్లాడతాను ఎందుకంటే సెంటిమెంట్ చాలా డెలికేట్ మనిషి ఎక్కడ హర్ట్ అవుతాడని బాగా అయితే ఇంకొకరు మాట్లాడతారు నువ్వు బాప్సం తీసుకున్నావు అని స్ట్రైట్ వేసింది ఆమె ఒక ఆయన సిస్టర్ లేదు నేను బాప్సం తీసుకోలేదు మళ్ళీ నువ్వు ఎట్లా బలల పాల్పోతుంది అంటే ఆ బల పాలు పొందుతాను ప్రతి ఆధారం పాలు పొందుతాను బాప్ రక్షణ అనుభవం లేనప్పుడు బాప్సం పొందినప్పుడు నువ్వు బలలు పాలు పొందుతావని అడుగుతుంది ఏమవుతుంది అది దేవునికి నా హృదయాన్ని తెలుసు కదా అని సమర్థించుకుంటున్నావు బాగా అర్థం చేసుకోండి వాక్యపరంగా జీవించకపోతే నీవెంత సమర్థించుకున్నా అది వ్రధనే వృధానే నీ సమర్థింపు ఆయన దృష్టికి అంగీకారం ఉండాలి కదా నీ సొంత తలంపుల ప్రకారంగా అంగీకారం ఉందనుకుంటే సరిపోదు కదా చూడండి క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు ఎవ్వలేడు కదా సైతాన్ వాడు మనల్ని విడదలేడు శ్రమ అయినను అంటే సైతాన్ క్రియేట్ చేశాడు ఇవన్నీ శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరు వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఎన్నున్నాయి ఒకట రెండ మూడు ఎన్నినయి శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము కర్గము ఏడునయా ఏడునై ఈ ఏడు మన ప్రభు నుంచి మనల్ని ఎడవాపలేవంట ఈ ఏడు రాబోతున్నాయి ఈ ఏడు ఖచ్చితంగా మనం చూస్తాం శ్రమల కాలంలో మనుషుకు తిరిగి వచ్చినప్పుడు ఆయన ప్రేమను కనుగుణనా అని ఎందుకు ప్రశ్నించిండో తెలుసా ఇదే విషయం ఆయన ప్రేమ నుంచి మనల్ని ఏది ఎడబాపలేదని పాస్టర్ చెప్తుంటాడు కింద ఆదివారం పూట కూర్చొని వింటవుతారు ఇవన్నీ వచ్చినప్పుడు ఆయన ప్రేమను నిజంగా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు కానీ ఎప్పుడైతే మరణిస్తుంటారో వాళ్ళు ఆయన ప్రేమలోనికి తిరిగి వస్తారు మమ్మల్ని క్షమించినయన మేము తప్పు చేసినాం ప్రవ్వా అన్న పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి అప్పుడు గొర్రపిల్ల రక్తంలో వారి వస్త్రాలు ఉతుక్కుంటున్నారు చివరికి క్రైస్తవ జీవితం అనేతి ఉంటుంది ఇందును కూర్చి వ్రాయబడినది ఏమనగా నిన్నుగొట్టి దినమెల్ల మేము వధింపబడిన వారము దినమెల్లా వధింపబడ్డ వారం వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అంటే లెక్కింపబడ్డ వాళ్ళము వదకు సిద్ధమైన గొర్రెలమనే లెక్కింపబడ్డ వాళ్ళము ఇది జరగబోతుంది వాక్యం ప్రతి వదకు లెక్కింపబడతారు క్రైస్తవ జీవితం ఇది మనకి హిందీసార్లో దేవుడి అని బయలుపరిచి ఇది ప్రవచనం కీర్తన గ్రంథము నలభై నలభై నాలుగులో ఏమి ఉంటుంది ఈ వాక్యం నాకు జ్ఞాపకం లేదు ఇది ప్రవచనం దావిదు ప్రవచించిన వాక్యము పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు రోగులు రాష్ట్ర పత్రిక ఆయన ప్రేమ యుగ సమాప్తిలో చివరి కాలంలో ఎట్లా ఉంటుందని చూపిస్తున్నాడు మనుషులు ఆయన ప్రేమ కొరకు ఎట్లా ప్రయాసపడతారు ఉత్తప్పుడు తృణీకరించినారు ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేసినారు ఈ లోకాన్ని ప్రేమించి కానీ శ్రమల కాలంలో ఆయనని ఏరిగా ప్రేమిస్తారు ఈ రోజు ఒక అంటాడట ఈ రోజు నా వంతు నేను సావబోతున్నాను ఎందుకంటే నువ్వు బంధకాలంలో ఉంటావు ఇప్పుడు ఇప్పటికి చేరుతాం కదా ఎంతమంది క్రైస్తవులు ఎంతమంది దేవుని బిళ్ళలని చెప్పుకుంటున్న వాళ్ళు టెర్రరిస్టుల చేతిలో బందీలుగా ఉండిపోతున్నారు వాటిని శరచ్చేదనం చేయబడుతున్నాయి టీవీలలో చూపిస్తారు వాటిని రికార్డింగ్ చేసి పొలిటీషియన్స్ పంపిస్తున్నారు ఇవన్నీ చేరుతున్నాయి బట్టి ఈరోజు పలాన వ్యక్తి నెక్స్ట్ ఇంకొకడు అట్లా రోజుకి ఒక లెక్క లాగుంటుంది ఇంతమంది ఇంతమంది ఇంతమంది ఇవన్నీ జరగబోతున్నాయి ఇవందికే దేవుడు మనకి ఆవిధంగా చూపిస్తున్నాడు కానీ మనము ఆల్రెడీ చచ్చిపోయిన వాళ్ళం కదా మనం చనిపోయిందా లేదు మీరు చనిపోయిందా లేదా మీరు చనిపోయిందా లేదా ఇప్పుడు మీకు సూది గుర్తునే వచ్చి అమ్మా అనొద్దు అంటారా నేను జోక్ చేస్తలేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను మరణించిన వాడికి ఏది కూడా చలించదు కదా సూదికి వచ్చిన వాడికి బాధ ఉండదు ఎందుకంటే మన జీవితం అట్లా తయారు కావాలా మనము వధింపబడ్డ వాళ్ళం ఆల్రెడీ ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణలో పాల్పొందిన మనము వధింపబడ్డ వాళ్ళము కాబట్టి ఈలోక మనల్ని ఏం చేస్తుంది వాడు మనల్ని ఏ రీతిగా విడదీస్తాడు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవడు విడదీయడన్న విషయాన్ని మనం ఎన్నిసార్లో ధ్యానిస్తున్నాం కదా ఒకసారి దళిత పత్రిక దళిత పత్రిక ఐదవ అధ్యాయంలో ఆత్మ ఫలాల గురించి చెప్పండి ఇరవై రెండవ వచనం అయితే ఆత్మ ఫలాలు ఏమనగా రక్షణ అనుభవం ఉన్న వాళ్ళలో ఇవి ఉంటాయి ఇవి లేకుంటే మనకి రక్షణ లేదు స్ట్రైట్ ఆన్సర్ నువ్వని తీర్పనివి నేను తీర్పనివి కానీ కాదు కానీ తన బిడలు ఏరితేగా జీవిస్తుంటన్న విషయాన్ని మట్టుకు తన తన సేవకులు ఖచ్చితంగా ఆయన చూపించాలా అది హెచ్చరించడం కొరకు మనం వాడుకుంటున్నాం వాని మీద మనం గొప్పలం కాదు వాని మీద మనం ఏదో రాజులం అసలే కాదు వాళ్ళని హెచ్చరించాలా వాళ్ళని మన ప్రభుత్వంగా నడిపించాలా అన్న విషయాన్ని మనం ధ్యానించినాం ఇందాక వాక్యంలో కాబట్టి ఆత్మఫలాలు నీలో ఉన్నాయా ప్రేమ సమాధానము సంతోషము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము ఇవన్నీ ఆత్మఫలాలు నీ మీద పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఈ గుణగణాలు నీలో ఉండాలా పరిశుధాత్మ అభిషేకం ఉంటే ఏమంటుంది అది మతక్రైస్తవము భాషల వరం ఉండాలా ప్రవచన వరం ఉండాలా రోగుల సస్థపరిచే వరం ఉండాలా దయాల వెలగొట్టే వరం ఉండాలా అవి ఆత్మఫలాలు కానే కావు అవి వరాలు నీకు ఎంత వరం ఉన్నా ఫలం లేకపోతే ఆయన తిరిగి వచ్చినప్పుడు ఏమి ఇస్తావు వరం ఇస్తావా ఇగో నువ్వు ఇచ్చిన వరం ఇదేని పిచ్చోడా నేను నీకు వరం నేను ఫలం నీ నుంచి నేను ఈ లోకంలో పంపిస్తే నేను ఫలం తీసుకురావడం కొరకు నా కొరకు ఆయన తిరిగి వచ్చినప్పుడు నువ్వు ఫలాన్ని చూపించాలా నీలో ఈ ఫలాలు లేకపోతే ఎట్లా సంపాదించుకుంటాం మనుషులని సేవ జీవితంలో ఈ గుణగణాలు చాలా ప్రాముఖ్యమైనవి నీకు పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఈ గుణగణాలు నీలో రావాలా ఇవి లేకపోతే నువ్వు దేవుని బిడ్డ కానే కావు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం ఈ వాక్యం ఎందుకంటే మనం ఈ రైతుగా చెప్పకపోతే యుగ సమాప్తిలో వాళ్ళు మార్పు చెందరు సరే ప్రేమతోనే చెప్తున్నాం ద్వేషంతో చెప్పం కదా మార్పు సువార్తలో ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలనేసి ఎంతగానో ఎంత కాలం నుంచి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మీ సేవ జీవితంలో మీకు ఒక ముఖ్యమైన ఛాలెంజ్ రాబోతుంది ఏంటంటే కొంతమంది మతస్థులు ఆయన దైవత్వాన్ని ఆయన కుమరత్వాన్ని ప్రశ్నించే కాలం ఇది ఎక్కడ చూసినా ప్రపంచం అంతటా ఇదే ప్రశ్న చేస్తున్నారు దేవునికి కుమారు ఎట్టు ఉంటారు ఆయనకి కుమారు ఎట్టు ఉంటారు అంటే ఆయనకి కుమారుడు అన్నది ఆయనకి బారిన అలా అంటే శారీరకమైన ఆలోచన ఎందుకంటే ప్రకృతి సహజమైన మనుషులు ఆత్మ సంబంధమైన విషయాలన్నీ మనస్కరించలేరు వాళ్ళు గ్రహించని కూడా గ్రహించలేరు అది కొనగలు రాష్ట్రపతిగా మనం మినిసాలు చూసినాం ఈ వాక్యం కానీ వాళ్ళు ప్రశ్నకి నువ్వు ఎదుర్కోకపోతే నీ పక్కన ఉన్న వాళ్ళందరూ వన్ థర్టీ నీ ప్రభుని విడిచిపెట్టేసి ఆ కాలంలో మనం ఉంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ వాక్యాలు మీకు తెలవాలా చూడండి మార్కు శివార్త పన్నెండవ అధ్యాయంలో ఈ వాక్యము ముఖ్యంగా నేను ఇస్లాం మతస్థులు మీకు చెయ్యబోయే సవాలు ఖచ్చితంగా ఇది రాబోతుంది మీకు త్వరలో మీరు ఎక్కడ సేవకపోతే అక్కడ మిమ్మల్ని సవాలు చేస్తారు ఈ ప్రశ్నలతోని మీరు త్వరగా సిద్ధపడలా సరే చూపించండి ప్రభు ఎందుకంటే ప్రతి దానికి జవాబు ఈ గ్రంథంలో ఉంటది ఇంకెక్కడ ఉండదు నీ తలంపులలో ఉండదు నీ మనసులో ఉన్నది అసలే ఉండదు ఈ లోకంలో ఉండనే ఉండదు ప్రతి దానికి జవాబు ఎక్కడ ఉంటుంది వాడేసే ప్రతి ప్రశ్నకి జవాబు ఇక్కడే ఉంటుంది ఆ జవాబు నువ్వు వెతుక్కోాలా యేసువు తప్ప ఎవరిని కవి చూడండి అరవై రెండవ అరవై ఒకటో సరే అయితే ఆయన ఉత్తరం ఏమీయో చెప్పకుండా సరే ఇది దేనికి సంబంధించిన విషయం మీకు తెలుసు మార్కు సువార్త పదహారవ అధ్యాయం అంటే ఆయన పట్టబడిండు ఆయన ప్రధానుల చేత పట్టబడి హింసించబడి మరణానికి సిద్ధమవుతున్నాడు ఆయన ప్రధానుల చేత పట్టబడి మరణానికి సిద్ధమవుతున్నాడు ఆయన మరణం మరణించబోతున్నాడు అన్న విషయాన్ని మత మార్క్ సువార్త పద్నాలుగు గదులు మనం ధ్యానిస్తున్నాం అయితే అందరి సమక్షంలో ప్రధాన యాచకుడు ఒక ప్రశ్న ఇస్తున్నాడు ప్రభుని ఈ ప్రశ్న ఈరోజు ప్రతి ఒక్కరు ఇస్తున్నారు మరి విశేషంగా క్రైస్తవులు అవును కదా వారు చెప్పిన ప్రకారంగా ఎక్కడ చెప్పిండు ప్రభు జీసస్ ఎక్కడ చెప్పిండు ఆయన దేవుని కుమారుడు అనే చూడండి ఇక్కడ ప్రధాన యాచకుడు ఏమని ప్రశ్నిస్తున్నాడు తిరిగి ప్రధాన యాచకుడు పరమాత్ముని కుమారుడు క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా ఏసు ప్రభు చూడండి యేసు అవును నేనే అంత కఠినంగా అంత దృఢంగా అంత నిశ్చయంగా ఆయన చెప్తున్నాడన్న విషయం మీరు గ్రహించాల ఏసు ప్రభువు దేవుని కుమారుడు అని హెచ్చరిస్తున్నాడు అక్కడ ఎవరితోని ప్రధాన యాచకుడిని వేస్తున్న ప్రశ్నకి జవాబిస్తున్నాడు ప్రజలు అందరూ విలువాగున్నా ఇది చరిత్రలో నెరవేరింది మార్పు సువార్థికుడు ఏదో స్పెషల్గా రాసిన దాని కాదు వాడు చెప్తాడు ఏం శిష్యులు రాసినారు శిష్యులు రాసినప్పుడు కాదు అక్కడ యేసు తన నోటి ద్వారా మాట్లాడుతుండు అంతే ఆ విషయం మనం జాగ్రత్తగా చూడాల అవును నేనే దేవుని కుమారుడిని కాబట్టి మనం అందరం దేవుని కుమారులం కదా దేవుని కుమార్తెలెం మనమందరం ప్రభుని నమ్ముకున్నందుకు మనమందరం దేవుని కుమార్తెము దేవుని కుమార్తెలెం అన్న విషయాన్ని ఆయన ఖచ్చితంగా శరీరంలో వచ్చినాడు ఎందుకంటే ఈ విషయం ఇది బాగా అర్థం కా బోధ వినే మహమ్మద్ ప్రవక్త పిచ్చోడైపోయి విడిచిపెట్టేసిండు ప్రభుని ఆయన క్రైస్తవుడు ఇది ఎవ్వరికి తెలియని విషయం ఎందుకంటే యేసు చనిపోయి తిరిగి లేచినాక శిష్యులు సేవ చేసిన ఆరు సంవత్సరాల తర్వాత పుట్టినాడు చరిత్రలో అప్పటికే ఆరు సంవత్సరాలు దేవుని యొక్క సేవ విస్తరించింది ప్రపంచం అంతటా పాస్తాలో చెప్పే విధానం నువ్వు చెప్పే వాక్యాన్ని విని మనుషులు వాళ్ళకి డౌట్స్ ఇందాక ప్ర చెప్పినాడు సంపూర్ణంగా తయారు చేయాలా బాధ్యత అది నీకు అప్పగించబడింది నువ్వు నిజంగా సంపూర్ణంగా తేరేతే నీ బాధ్యత ఇంకో నరిగా తయారుగా చేయాలా వాళ్ళు ఎట్లా తయారైంద్రు సంపూర్ణంగా కఠినులు క్రూరులు ద్వేష నరహంతకులైన మనుషులు ప్రభుని స్వీకరించిందా లేదా ఇది అసాధ్యము మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనట్టు ఏది లేదు పౌలు చౌలుగా ఉన్నప్పుడు శ్రమ క్రైస్తవులను హింసించిన లేదా స్టెఫెన్ మరణాన్ని ఆమోదించినవాడు ఆయన అది చాలా మంది ఎవరు ధ్యానించారు ఆ రీతిగా స్టెఫెన్ మరణాన్ని ఆమోదించినవాడు అంటే ఆయననే డిక్లేర్ చేసిండు స్టెఫెన్ చావుది స్టెఫెని చంపినాక ఆయన దమస్క మార్గంలో ప్రభుని చూసినాక తను ఎంతగా పశ్చాత్తపడి విలపరించి ఏడ్చిండో నేను ఎంతగా తప్పు చేసినను నిరపరాధిని చంపించినను ఒక లీడర్ లాగా ఉండి అని స్థితిని గురించి ఎంతగానో వేదన అనుభవించిండు అందుకే ఆయన ఎంతైతే క్రైస్తవును హింసించిండో ఎంత మందిని దానికి డబుల్ ట్రిబుల్ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ సేవ చేసిండు మరణం అవునంతగా ఆయన సేవ జీవితం కాబట్టి ఆయన ప్రభు ప్రేమ నుంచి ఆయనని ఎవరు విడదీ దుష్టుడు ఏం చేయలేకపోయినాడు ఎన్ని శ్రమలు అనుభవించినా కానీ ఆయన ప్రభుని విడిచిపెట్టలేదు ప్రిస్కిల్ తన కాబోయే భార్య పెళ్లి చేసుకోవాలా తెల్లారి అది కూడా విడిచిపెట్టేసిండు అంటే అంతగా తృణీకరించి లోకాన్ని అంతగా దేవుని సేవ చేసిన వాడైన పౌల్ ఆ రీతిగా చూస్తే కాబట్టి మార్పు సువార్తల ప్రభు అంటున్నాడు నేను దేవుని కుమారుణ్ణి అని తన నోటు ద్వారా చెప్తున్నాడు ప్రధాన యాచకునికి ప్రశ్నిస్తున్నాడు ఆ విషయాన్ని దాని తర్వాత ఏమంటుండు మీరు మనుషు కుమారుడు సర్వశక్తిని కుడి పాశ్వమున ఆకాశ మేఘరుడై వచ్చయు చూచెదరు అని చెప్పాను ఎవరితో చెప్తున్నాడు మత అధికారులైన లేక ప్రధాన యాజకునితో పాటు ఉన్న వాళ్ళందరూ అక్కడ జనసమూహం గొప్ప జనసమూహం ఉంటే వాళ్ళందరితో చెప్తున్నాడు సర్వనతుని సర్వ సర్వశక్తిమంతుని కుడి పార్శ్వంన కూర్చొని ఎండుట సరే ఇవి ఇది ఆత్మీయమైన చిహ్నం ఎహెచ్కేల్ గ్రంథంలో మనం ఎన్నిసార్లు చూసినాం దర్శనంలో ఎహెచ్కేల్ దర్శనంలో ఒకటే సింహాసనం కనిపిస్తుంది దా దర్శనంలో ఒకటే సింహాసనం కనిపిస్తుంది మరి విశేషంగా ప్రణంగంథంలో ఒకటే సింహాసనం కనిపిస్తాయి ఎప్పుడు రెండు సింహాసనాలు లేవు ఏ దర్శనంలో కూడా ఈ విషయం మీరు బాగా అర్థం చేసుకోవాలా మూడు సింహాసనాలు లేవు రెండు సింహాసనాలు లేవు ఒకటే ఒకటే సింహాసనం మరి ఒకటే సింహాసనం ఉంటే సర్వశక్తిని కుడిపోషంన ఎట్లా కూర్చుంటాడు ఇవన్నీ ఆత్మీయమైన విషయాలు మీరు అర్థం చేసుకోవాలా రైట్ హ్యాండ్ ఇంగ్లీష్ రైట్ హ్యాండ్ అని ఉంది దేవుని యొక్క రైట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అంటే శక్తి రైట్ హ్యాండ్ అంటే శక్తి రైట్ హ్యాండ్ ఉన్నంత శక్తి లెఫ్ట్ హ్యాండ్ లో ఉండదు కాబట్టి రైట్ హ్యాండ్ అంటే ఫిగరేటివ్ గా దాని అర్థం ఏంటంటే సింబాలిక్ గా లేక ప్రకృతి చిహ్నపరంగా చెప్పాలంటే రైట్ హ్యాండ్ అంటే దేవుడి యొక్క శక్తి అన్నట్టు యొక్క శక్తే ప్రభు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి నీకు అక్కడ తండ్రి సపరేట్ గా కనిపించడు ఎప్పుడు సెపరేట్గా కనిపించలే ఏ దర్శనంలో ఎవరికి కనిపించలే ఏ ప్రవక్త కనిపించలే ఈ రోజుకి కూడా నాకు కూడా ఒకరోజు సింహాసనం కనిపించింది కొన్ని దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల క్రితం నేను చూసిన సింహాసనం కిరీటం అవన్నీ కనిపించినాయి కానీ మీద మనిషికి కూర్చున్నట్టు నేను ఎక్కడ చూడలే దేవుడు నాకు కనిపించలే సింహాసనం సింహాసనం ఒకటే కనిపించింది దగ్గదగ మెరుస్తూ కాబట్టి సింహాసనం ఒకటే కాబట్టి అది ఏ స్ప్రోకర్కి అనుగ్రహించే ఏ స్ట్రోకర్కే అది తయారు చేయబడింది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా ఆయన తప్ప ఎవరు దాని మీద కూర్చలేరు ఆయన తిరిగి రావడం ఈ లోకం అంతా చూస్తుంది అన్న విషయాన్ని మార్పు సువార్తికుడు అంటున్నాడు ఎందుకంటే మత సువార్తలో ప్రభు తన తానే చెప్తున్నాడు ఆ విషయాన్ని ఆయన తిరిగి రానే ఉన్నాడు మనుషు కుమారుడు ఏ రీతిగా రానే ఉన్నాడు మెరుపు తూర్పున ఉదయించి పడమటి వరకు ఏ రీతిగా ఆ రీతిగానే అంటే సమస్త లోకము ఆయనని చూస్తుంది అన్న విషయాన్ని అక్కడ హెచ్చరికలాగా మనకు చూపించుంది కాబట్టి మనం అది నమ్ముతున్నాం సంపూర్ణంగా ఆయననే దేవుని కుమారుడు ఆయననే రక్షకుడు అన్న విషయాన్ని మనం నమ్ముతున్నాం సంపూర్ణంగా అందులో అనుమానం అసలేదు ఎవరు చెప్పినా నీ బాధ్యత ఏంది ఎవడన్నా ప్రశ్న వేస్తే దాన్ని చూపించాలా ప్రేమతో వానికి చూపించాలా హెచ్చరించాలా కొన్నిసార్లు చాలా టైం పోతుంటుంది కానీ అందుకే ఓర్పు సహనాలు దీర్ఘశాంతము ఇవన్నీ మనకు అవసరం అన్న విషయాన్ని ఇందాక మనం ధ్యానిస్తున్నాం సరే వారం మనము మీకా గ్రంథము నాల్గవ నాల్గవ అధ్యాయాన్ని ముగించుకున్నాం నాల్గవ అధ్యాయంలో బహు విశేషమైన అద్భుతమైన విషయాలని దేవుడు మనకు చూపించింది ఏంటది ఏరుసలేము కుమార్తెలు మరియు సియోను కుమార్తె కదా రెండు క్రైస్తవ గుంపుల గురించి దేవుడు మనకు చూపించింది ఎరుసలేము కుమార్తెల మీద సియోను కుమార్తెకు దేవుడు ప్రభుత్వాన్ని అనుగ్రహించిండి అది మన బాధ్యత కదా అయితే ఆశ్చర్యం ఏంటంటే నేను సాధారణంగా కామెంట్రీస్ చూస్తాను ఎందుకంటే చరిత్రలో కామెంటరీస్ అంటే గత నాలుగు వందల రాయబడ్డ కామెంటరీస్ అవి నాలుగు వందల సంవత్సరాల క్రితము ఏ రీతిగా ప్రకటించబడింది వాక్యం అని తెలుసుకోవాలంటే ఆ కామెంటరీ చూసినా తెలుస్తుంది లేకుంటే నాలుగు వందల సంవత్సరాల రికార్డింగ్ చేయలేదు ఎవరు దాన్ని ఇంటర్నెట్లో పెట్టలేదు అసలు అక్కడ అట్లాంటి కాన్సెప్ట్సే లేవు రికార్డింగ్ అనేది నేనే లేదు రికార్డింగ్ కేవలము ఏర్లీ నైన్టీన్ సెంచరీలో స్టార్ట్ అయింది రికార్డింగ్ గ్రామ్ ఫోన్ రికార్డింగ్ అయింది లేక మ్యాగ్నెటిక్ టేప్స్ అనేది ఇవన్నీ నైన్టీన్ సెంచరీ నుంచి స్టార్ట్ అయినాయి దానికి ముందు రికార్డింగ్ సిస్టమ్స్ లేవు పుస్తకాలు కరపత్రాలు లేకపోతే తాటి మీద లేక తోలు మీద వీటి మీద రాశారు లేకుంటే రాకి పలకాల మీద రాశారు అంతకంటే ఏం లేదు రాగి రాగి వాటి ఏమంటారు రేకు మీద రాగి రేకుల మీద రాశారు అంతే ఇంకా వేరే మార్గమే లేదు ఆ మట్టిలో కలిసిపోతే మట్టి తినేసిందంటే తోలు ఉండదు రాగి అసలే ఉండదు అటువంటివి ఉంటాయి కొన్ని కానీ ఈ వాక్యం మటుకు దేవుడు మన కొరకు దాచిపెట్టిండు ఎందుకంటే ఒక తరం వారు వీటన్నిటిని గ్రహించలా వాటిని అనేకులకు ప్రకటించలా ఆ తరంలో మనం ఉన్నామని మనం విశ్వసిస్తున్నాం నువ్వు విశ్వసిస్తున్నావా ఐదవ అధ్యాయానికి వస్తే ఈరోజు ఆశ్చర్యకరంగా ఇది మన ప్రభు యొక్క పుట్టుకకు సంబంధించిన విషయం కరెక్ట్ డిసెంబర్ వస్తున్నాము ఈ లోకం దాని గురించి ధ్యానించబోతుంది మనము కూడా కరెక్ట్గా ఐదవ అధ్యాయానికి వచ్చినాం సరే ఐదవ అధ్యాయంలో ఆయన పుట్టుక ఆయన మరణం గురించి కూడా ఉంది ఆశ్చర్యం చూడండి ఇంకో విషయంగా ఆలోచించాలంటే ఫస్ట్ ఆయన మరణం గురించి ప్రకటించారు దాని తర్వాత ఆయన పుట్టుక గురించి ప్రకటి ఎందుకట్లా ప్రకటించాలా మీకు ఆత్మీయమైన చిహ్నాలు అర్థమవుతున్నాయా ఐదవ అధ్యాయము ఆరంభమేమో ఆయన మరణానికి సంబంధించింది రెండవ వచనం నుంచి ఆయన పుట్టుక సంబంధించింది బాగా అర్థం చేసుకోండి ఎవరైనా ఆయన పుట్టుక గురించి ప్రకటించి ఆయన మరణం గురించి ముగిస్తారు కానీ ఈ ప్రవచనం ఏంది ఆశ్చర్యంగా ఉంది ఐదవ అధ్యాయము ఆయన మరణం గురించి ప్రకటించి పుట్టుక గురించి వెళ్ళిపోతుంది ఇప్పుడు అర్థం చేసుకోవాలి మీరు నీకు నిజంగా పరిశోధాత్మ అభిషేకం నువ్వు ఆయనలో ప్రయాస ఈ విషయం నీకు బాగా అర్థం కావాలా ఎక్కడైనా కానీ ఆయన పుట్టిండు ఆయన చిన్నవాడు బాలుడుగా ఉండి ఎరితిగా జీవించిండు ప్రధానులకు ఎటువంటి ప్రశ్నలు వేసిండు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఈ బాలుడికి ఇటువంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది కార్పెంటర్ కుమారుడు కదైనా ఈయనకి ఎటువంటి ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం అని ప్రశ్నించిన వాళ్ళు దాని తర్వాత ఆయన క్రమేణ యమన దశకు వచ్చినాక గలరియ ప్రాంతంలో ఎట్లా సేవ చేసిండు నలభై దిన ఉపాసం ఉన్నాక దాని తర్వాత అరణ్యంలోకి కొనిపోబడను అపవాది చేత శోధించబడటకు అరణ్యంలోనికి కొనిపోబడెను అన్న విషయం మనం ఎన్నిసార్లు ధనించినాం ప్రభువు సైతాను చేత శోధించబడటకు కొనిపోబడెను శోధించటకు కోనిపోబడను అంటే ఆయనని సైతానికి ఎందుకు అప్పగిస్తున్నాడు శోధనలకి ఎందుకు అపగిస్తున్నాడు అది విధానము దేవుని విధానం తన బిడలందరినీ అపవాది చేత శోధించబడటకు ఆయన అపగిస్తా ఉన్నాడు కానీ దాంట్లో నువ్వు విజయం పొందాలా ఏ రీతిగా నీ వల్ల అసాధ్యం అది కేవలం ప్రభు వలనే సాధ్యమన్న విషయాన్ని మనము గ్రహించాలి అక్కడ సరే ఐదవ అధ్యాయంలోని రెండే వర్షాలు నేను చూస్తున్న ఈరోజు వాక్యము ఎక్కువ దీర్ఘంగా మనం ధ్యానించము ఆశ్చర్యం ఏంటంటే ఐదవ అధ్యాయం అంతా గొప్ప ఏ రీతిగా విడుదల పొందబోతుంది శ్రమల నుంచి అన్న విషయం చెప్పబడింది చివరికి వచ్చేటప్పటికీ అవన్నీ నేను ఈరోజు మనం మనం దీర్ఘంగా ధ్యానించాం కానీ మొదటి రెండు వర్షాలే ధ్యానిస్తాం దాని తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను సరేనా టైం కీపర్స్ టైం వాచర్స్ ఎవరినోరు నాకు తెలియదు రు లక్షా నలభై నాలుగు వేల మందికి ఒక పని అప్పగించబడిందని మనం పోయినవరం ధ్యానించినాం కదా ఆ నాలుగవ అధ్యాయము చివరికి వచ్చేటప్పటికీ నువ్వేం చేయాలా అన్న విషయం చివరి వచనంలోకి వచ్చేటప్పటికీ ఎంతది పదమూడవ వచనం నాలుగవ అధ్యాయము పదమూడవ వచనంలో ఏముందంటే నీవు లేచి కళ్ళము త్రొక్కుము నీ బాధ్యత అది కళ్ళం త్రొక్కడం కళ్ళం అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి గెలుస్తుంది ఊర్లలో పొలము పంటంతా ముగించినాక ఆ పంటంతా కోసుకొచ్చినాక ఆ కంకులు అవన్నీ ఒడ్లన్నీ కలిపి కళ్ళంలో పోస్తారు పోసి మనుషులు దాన్ని తొక్తారు అయితే వెనకడికి కళ్ళంలో ఎట్లుండేదంటే వాటికి మీరే చెప్పాలని ఏమని చెప్తారో మధ్యలో ఒక ఒక యాక్సి యాక్సిల్ లాగా పెట్టి దాని మీద ఒక పెద్ద వీలు దించేసి ఆ వీల్ కింద ఎనప కొమ్ములు పెడతారు లేక రాడ్స్ సీకులు పెడతారు వెనపై షార్ప్గా ఉంటాయి అవి ఆ వీల్ని తిప్పినప్పుడు ఆ విత్తనాలన్నీ దాంట్లో తిరిగి ఆ తొక్కంతా విడిపోయి విత్తనాలన్నీ జమ అవుతాయి దాని తర్వాత వీల్ తీసి పక్కకు పెట్టి ఆ విత్తనాలన్నింటినీ జమ అదే ఆ అందులో నీ నీ చేయి కట్టైపోతుంది అటు ఉండేది అవి ఇప్పుడు వార్తలేరు ఆ మీరు చెప్పాలి అవి వార్తలు తీరొచ్చు వాడుతారు అటు అండి మనుషులు తొక్కుతున్నారు ఏమో లేక గాడిదలతోని లేక ఆవులు అవి అంత మెషిన్సే మిల్ మిల్లేషిస్ ఇప్పుడు లేదు ఎప్పుడు వాడిండ్రు ఎయిటీసా ఏ లేదు ఇప్పుడేం లేదు అది ఈ కాలంలో లేదు చరిత్రలో ఉండే ఇసల్ పదల్ని వాటి కింద అంతే మన కాలంలో ట్రాక్టర్స్ ఉన్నాయి మనకంటే ముందు మనుషులే వాళ్ళే తొక్కేటోళ్ళు దాన్ని నీ బాధ్యత నువ్వు ఒక రైతు అయితే వాటి మీద నువ్వు తొక్కాలా ఏ అంతా తొక్కాలా తొక్కితే వెళ్ళిపోతాయి కదా లేకపోతే ఇటు మీరు ఇటు ఈ రూట్లకు పోతే కరీంనగర రూట్కి పోతే రోడ్ మీద పోషేస్తారు రోడ్ మీద వస్తారా లేదా లే కంకులు గింకులు అనే రోడ్ మీదేస్తారు అవి సెపరేట్ అయిపోతుంటాయి విత్తనాలు అట్లా సరే మీకు బాగా నాలెడ్జ్ ఉంది ఈ విషయం నేను మీ నుంచి నేర్చుకోవాల్సింది నాకెట తెలుస్తుంది అంతే అంతే మరి మన కూలి పను సరే కళ్ళము తొక్కాలా నువ్వు లేచి కలం దొక్కాలా నువ్వు లేస్తలేవు సోమరీగా ఉంటున్నావు ఎందుకంటే పంట బాగా పండింది అని మనం చూడమా పంట బాగా పండింది కానీ కోత కోత విస్తారంగా ఉంది కానీ పనివారు కొదువారే కొంతమంది పనివారు ఎందుకంటే సోమరి తొక్కడానికి వీల్లేదు తొక్కడానికి బుద్ధి లేదు అంటే తొక్కడానికి ఆసక్తి లేదు అందుకే దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చిండు లక్ష మంది బాధ్యత ఏంటంటే ఆ కలంలో లేచి మనం తొక్కాలా ఎవరిని దొక్కాలా వితనం దొక్కాలా వితనం అంటే గొప్ప జనం సాదృశ్యం కాబట్టి వాళ్ళ మీద ఉన్న తొక్కని తీసేలా అది నీ బాధ్యత ఈ రోజు ఇందాక చూస్తాం కదా పత్రికలో కొలసి రాష్ట్ర పత్రికలు కూడా అదే హెచ్చరిక చూడండి ఎన్నిసార్లు మీరు ఇక్కడ ధ్యానించండి ఒకటే హెచ్చరిక లాగా ఉంటుంది ఉతకొచ్చి కూర్చొని వినిపోయేది కాదు నీకు విశేషమైన సేవ సృష్టిలో ఎవ్వరు చేయని విధంగా నీకు సేవ అప్పగించబడింది అపోస్ట్ల కార్యంలో కూడా వాళ్ళు చేయలే అటువంటి సేవ అటువంటి స్పెషల్ సేవ అప్పగించబడింది శ్రమల కాలంలో గొప్ప సువార్త ప్రకటించే సేవ సృష్టిలో ఎప్పుడు జరగలే దురదృష్టము గొప్ప సేవకులు దాని దాని అందులో పాల్గొనలేకపోతున్నారు ఏ యోగ్యత లేని మనకి అటువంటి అవకాశం ఇచ్చింది దేవుడు కాబట్టి మరీ ఆశ్చర్యకర మరి విశేషంగా మనము కళ్ళము తొక్కల అందుకే మనం కలం కళ్ళం బైబుల్ ప్రాఫెసింగ్ మినిస్ట్రీస్ అని మన రేడియో ప్రోగ్రామ్ కి పేరు పెట్టినాం కదా కొన్ని వందల డౌన్లోడ్స్ నేను అప్పుడప్పుడు పోయి లాక్స్ చెక్ చేస్తూ ఉంటాను కొన్ని వందలు కొన్ని కొన్ని అయితే ఆరు వందలు ఐదు అట్లా డౌన్లోడ్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఎవడో వింటున్నారు ఇవన్నీ ఎవడంటే నేను ప్రేమతోనే చెప్తున్నా ప్రేమ ఉంటేనే ఎవడో అంటాం కదా ప్రపంచం అంతటా తెలుగు వాళ్ళు వింటున్నారు ఈ వాక్యాలు మనకు తెలియదు వాళ్ళు ఎవరో అవసరం లేదు ఎవరు మీరు వింటుంది మీరు మాకు లెటర్ రాయండి మేము మీతో టచ్ లో ఉంటాం దాని తర్వాత మీ చెందాలు మాకు ఇవ్వండి అని చెప్పడానికి కూడా మాకు అవకాశం లేదు అవసరం లేదు వాళ్ళు ఎవరన్నా కానీ ఈ వాక్యం ఆయన ఆకర్షించకపోతే ఎవరు కూడా రక్షించబడరు అంట ఉందా లేదా వాక్యం ఆయననే ఆకర్షించుకోవాల ఆయన తప్ప ఎవరు ఆకర్షించుకుని మనం ఆక్రించుకో మనకు అవసరం లేదు మన పేరు ఉండదు మన ఊరు ఉండదు నా ఫోటో అసలే ఉండదు అక్కడ మీరు కూడా మీ మెసేజ్ కూడా ఉంటాయి అక్కడ మీరు మీ వాక్యాలు మీరు చెప్పబడ్డ వాక్యాలు అక్కడ ఉన్నాయి ఏ క్షణమైనా మీరు వినచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ విధంగా దేవుడు అనేక సేవ దేవుని బిడ్డలకి వాటిని గదజలలాగా అక్కడ అమర్చి అది విధానం సరే దాన్ని మనం వాడుకోవాలి ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అది యుగ సమాప్తిలో ప్రపంచం విస్తరించబడ్డ దేవుని బిడలు అని చెప్పుకొనుకుంటున్నా మత అది రక్షణ సందేశం నువ్వు కళ్ళం తొక్కాలంటే నువ్వు ఇవన్నీ చేయక తప్పదు కళ్ళం దొక్కాలని నిజంగా పోయి ఊర్లలో పోయి ఆ కళ్ళం లాగా తయారు చేసుకొని దాంట్లో వితనం వేసుకొని తొక్కడం అనేది కాదు ఆత్మీయమైన విషయం మనము ఇక్కడ గ్రహించాల నువ్వు లేచి కళ్ళము తొక్కుము అనేక జనములను నీవు అణగద్రొక్కుదువు అనేక జనములను సరే కళ్ళం దొక్కలం అంటే బాగా అర్థం ఉంది ఆ జనములను దొక్క అనేక జనములను జనములను అణగ దొక్కమంటుండేది కాబట్టి మీరు జనము అన్నప్పుడు ఖచ్చితంగా గొప్ప జనం సాదృశ్యం ఈ విషయాలు మనం బాగా అర్థం చేసుకోవాల అనగదొక్కాలంటే నిజంగా వాళ్ళని అంచిపెడమని కాదు వాళ్ళని ప్రభుకి సాధువుగా తయారు చేయాలి అనగదొక్కడం అంటే అంటే వాళ్ళ హృదయాలు మృదువుగా తయారు చేయాలి మనం మన సేవ జీవితం అది దాని వారిని మీరు ఎట్లా అమర్పి దేవునికి చూడండి వారి వారికి దొరికిన లాభంను నేను యహోవాకు ప్రతిష్ఠించదును గొప్ప జనంని నువ్వు అనగదొక్కినప్పుడు వారు వారు నీకు ఒక లాభం లాగా వారికి నువ్వు ప్రభుకి సమర్పించాలనుంది ప్రవ్వా ఇదిగో కళ్ళంలో తొక్క తొక్కిన నూర్చిన నూర్చబడ్డ ధాన్యం ప్రవ్వా ఇదిగో నువ్వు ఇచ్చిన ధాన్యం ఇది నేను నూర్చిన ఇప్పుడు ఇదిగో నీ కొరికే సమర్పిస్తున్న ప్రవ్వా అని అప్పగించే సేవని కాబట్టి అటువంటి సేవ ఇంతవరకు ఎవరు చేసిండు స్వార్థంతో చేయడం చూస్తున్నాం మొదట్లో మంచిగా చేయడం చూస్తున్నాం క్రమేణ అంతకంతకు చెడిపోయి అనే సేవలు చూస్తున్నాం చివరి కష్టపడికి శారీరకంగా తయారైపోయిన సేవకులను చూస్తున్నాం వారి ఆస్తిని సర్వలోక నాదునికి ప్రతిష్ఠించదురు కాబట్టి మన ఆస్తి ఈ లోకం కాదు మన ఆస్తి గొప్పజనం మన స్వాస్థ్యం గొప్ప ఎందుకంటే మన ప్రభు హృదయం ఎక్కడ ఉందో మన హృదయం అక్కడ ఉండాల ఆయన ఎప్పుడు గొప్ప చూస్తే ఏడ్చిన వాడు కదా కాబట్టి ఆయన హృదయం అక్కడే ఉంది ఎందుకంటే లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళందరూ వీళ్ళందరూ హతసాక్షులు కాబోతున్నారు మరణించబోతున్నారు ఆయన హృదయం అక్కడుంది కాబట్టి మనం హృదయం కూడా అక్కడ ఉన్నా కాబట్టి వాళ్ళే మన ఆస్తి సాధారణంగా ఆస్తి అంటే అర్థం ఏంటంటే దాని నీ హృదయం ఉంటుంది ఊర్లో నీకు స్థలం ఉందంటే నీ మైండ్ ఎప్పుడు దాని సిటీలో ఉన్న నీ మైండ్ అక్కడ ఉంటుంది ఏమవుతుందో ఎవరు దాన్ని కబ్జా చేస్తుండో ఎట్లుంటుంది నీ మనసు అంటే నీ హృదయం అక్కడ ఉంటుంది కాబట్టి మన ఆస్తి సర్వ సర్వలోక నాదు ప్రతిష్ఠించాల మనం కాబట్టి మన ఆస్తి అంటే ఈ లోకతీతమైనది కాదు అది గొప్ప జనం మనం ప్రయాసపడుతున్న మత క్రైస్తవులందరినీ ప్రభుకి సమర్పించాలన్న విషయాన్ని అక్కడ మనం చూసుకుంటాం దాంతో మనం నాలుగవ ధ్యాన్ని ముగించుకున్నాం ఇప్పుడు చూడండి అక్కడ గొప్ప జనాన్ని కొరకు సమర్పించాలా అని అక్కడ ముగించిన ప్రవచనము ఐదవ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఎట్లా మారిపోతుందో చూడండి అయితే కాబట్టి కనెక్షన్ ఉంది అయితే అంటే పైన ప్రతిష్ఠించడానికి సంబంధించింది పైన ప్రతిష్ఠించినప్పుడు ఏం జరుగుతుంది అన్న విషయం చెప్తుంది అయితే సమూహములుగా సమూహములుగా కూడుదానా బాగా తెలుసుకోండి సమూహములుగా కూడుదానా సమూహములుగా కూడుము అంతేనా సమూహములుగా కూడుదానా అంటే ఒక స్త్రీకి సంబంధించిన విషయం ఇది మళ్ళా కాబట్టి సమూహము అంటే గొప్ప జనం అంటే గొప్ప సమూహంగా కూడుదానా సమూహంగా కూడుము కాబట్టి హెచ్చరికలాగా చెప్పబడింది గొప్ప జనానికి ఏమని చూడండి శత్రువులు మన పట్టణము ముట్టడి వేయించున్నారు కాబట్టి వాళ్ళు సమూహంగా కూడే టైంకి శత్రువులు ముట్టడి వేయబోతున్నారు దేని ముట్టడి వేస్తున్నారు చూడండి పట్టణం పట్టణం అంటే దేనికి సంబంధించింది మళ్ళా మత క్రైస్తవులకు సంబంధించింది లేక గొప్ప జనం సంబంధించింది కాబట్టి శత్రువులు వీళ్ళు ఎప్పుడైతే సమకూరుతున్నారో ఎప్పుడైతే ప్రభుని నిజంగా తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నారో అప్పుడు శత్రువులు వీళ్ళ మీదకి వస్తున్నారు నీ ప్రయాసం సరే నువ్వు వాళ్ళని వాళ్ళకి సువార్త ప్రకటించి సత్యాన్ని ప్రకటించినప్పుడు వాళ్ళు కళ్ళంలోకి వస్తున్నారు కళలను వాళ్ళని నూర్చిన ధాన్యాలుగా తయారు చేస్తున్నప్పుడు తొక్కబడ్డ ధాన్యాలుగా వాళ్ళు సమూహ సమూహంగా తయారవుతున్నారు అంటే జమ అవుతున్నారు శత్రువులు పట్టణమును ముట్టడి వేయిచున్నారు వారు ఇస్రాయేల్ లా చూడండి వారు ఇస్రాయేల్ల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు కాబట్టి ఇది చాలా బాగా మనం అర్థం చేసుకోవాలా నేను ఇంతవరకు ఎవరు వాక్యం చెప్పడం ఇల్లే సరే నేను ఆ రీతిగా సంఘాలకు పోకపోయి ఉండొచ్చు అదే రీతిగా కామెంట్రీస్లో కూడా నేను ఎక్కడ చూడలే ఫోర్ ఇయర్స్ కామెంటరీస్ కూడా నేను చూసిన కాబట్టి ఇస్రాయేల్ల న్యాధిపతి ఇస్రాయేల్ న్యాయాధిపతి అంటే ఎవరు చెప్పండి న్యాయధిపతులు అంటే మనం అనుకోవచ్చు రకరకాల మనుషుల గురించి పాత నిబంధన కాలంలో న్యాధిపతులు ఉన్నారు కదా పన్నెండు మంది ఎంత మంది సరే అది అనుకోవచ్చు కానీ ఇక్కడ న్యాయాధిపతి అని ఎప్పుడైతే సమూహముగా కూడుకుంటుందో క్రైస్తవ సంఘము ఏం జరుగుతుందంట శత్రులు పట్టణంలో ముఠడి వేయిచున్నారు వారు ఇస్రాయేల్ల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు సరే ఒక రీతిగా మీరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు ఆయన పట్టబడ్డప్పుడు ఆయన ఇసల్ పిల్ల న్యాధిపతి కదా ఇస్రాయల్ న్యాధిపతి అంటే బాగా అర్థం చేసుకోండి పాత నిబంధన కాలమైన కృత నిబంధన కాలమైనా ఇస్రాయెల్ అనేది ఒకటే బాగా చేసుకోండి పాత నిబంధన కాలమైనా కృత నిబంధన కాలమైనా అంటే మనం కృత నిబంధన కాలం ఎప్పటికైనా దేవుని దృష్టిలో ఇస్రాయెల్ అనేది ఒకటే అది అంతరంగంగా ఇసైల్ గా బాహ్యానికి యూదు యూదుడు కాడు అని రౌల రాష్ట్ర పత్రిక రెండో అధ్యాయంలో చెప్తున్నాడు పౌల్ బాహ్యానికి అంటే శరీరకంగా యూదుల వాడు యూదుడు గాడు ఇసల దేశంలో యూధంగా పుట్టబడ్డవాడు యూదుడు గాడు అని చెప్తున్నాడు పౌల్ అంత ధైర్యంగా ఆ సంఘానికి చెప్పడం ఆయన మెచ్చుకోవాలా ఎక్కడికల్ అంత శక్తి అంత ధైర్యంగా ఎవరైనా చెప్పగలుగుతారా అది ఆ కాలంలో రెండు వేల సంవత్సరాల అంత ధైర్యంగా ఎవరు చెప్పలేడు శరీరకంగా లేక శరీరంలో యూద దేశంలో లేక ఇసల దేశంలో పుట్టిన వాడు గాడు అంటే ఏమరా నేను ఇండియన్ గాడంటే అని నీకు రోషం వస్తుందా లేదా మరి విశేషంగా వీళ్ళు మీ తెలిసి వీళ్ళ గురించి ఇస్తా పిల్లల గురించి ఎంత కఠినం వాళ్ళు వాళ్ళు సునాయాసంగా వీడు మా యొక్క పౌరసత్వాన్ని తృణీకరిస్తుండ అంటే ఎంత కోపం రావాలా మనుషులకి మనం చూస్తే మన దేశంలో కులాల గురించి ఎంత భయంకరంగా కొట్లాడతారు మనుషులు రక్త పాతమవుతుంది కదా కులాల గురించి మాట్లాడడానికి వస్తే అంత భయంకరం కదా అటువంటిది నువ్వు పౌరసత్వం గురించే ప్రశ్నిస్తున్నావు అంటే ఎంత గందరగోళం అండలా బాహ్యానికి యువదైన వాడు యూదుడు కాడు అంతరంగ మార్చబడ్డవాడే యూదుడు అని చెప్పాడు అది మన ప్రభు తప్ప ఎవరు మార్చారు కాబట్టి క్రైస్తవులే యూదులు అని పౌలు ఎంత తేటగా చెప్తుడు ఏ పాస్తారు ఒప్పుకోలేని స్థితిలో ఈరోజు ఒప్పుకోరు వాళ్ళు వాళ్ళే పరిశుద్ధ జనాంగం వాడు ఎట్లా పరిశుద్ధ జనాంగం నువ్వు రక్షణ పొందితే నువ్వు పరిశుద్ధంగా ఆయన పరిశుధులు కాబట్టి వాళ్ళు ప్రభుని తిరుగుకరిస్తే వాళ్ళు పరిశుద్ధ జనాంగం ఎట్లైనారు ఇంత జ్ఞానం కూడా లేదు క్రైస్తవ జీవితంలో ఇరవచ్చు ఇస్రైల్ సంబంధాలు ఇస్రాలు అని పౌలు చెప్పినప్పుడు అది కూడా అర్థం కాదు ఇస్రాయిల్ ఇసైలు గారంట యూదులు యూదులు గారంట మళ్ళీ ఇస్రాలు ఎవరు యూదులు ఎవరు అన్న ఆసక్తి ఎవరికి లేదిరొచ్చు కాబట్టి క్రైస్తవులు నా రీతిగా తయారు చేసిన విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి బాగా అర్థం చేసుకొని ఇస్రాయల్ న్యాయాధిపతి అంటే ఎవరు అనేది మీరు బాగా అర్థం చేసుకోవాల పాత నిబంధన కాలమైన కొత్త నిబంధన కాలమైనా ఇస్రాయేల్ అనేది ఒకటే అంతరంగంగా మార్చబడ్డ వాళ్ళ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభుని సొంత స్వీకరించిన వాళ్ళే యూదులు ఇస్రాల్ అది ఖచ్చితంగా మనము దృఢంగా దాన్ని నిశ్చయించుకొని దాన్ని స్వీకరించాలా అందులో అనుమానం అసలేదు ఎందుకంటే వాక్యం చెప్తుంది నా సొంత తలంపులు ఉపయోగించి నేను చెప్తున్నాంటే దాన్ని ధృవీకరించొచ్చు కానీ దేవుని వాక్యం ప్రకారం అది చెప్పబడుతుంది కాబట్టి నేను ఇస్రాల్ దేవుని ఇస్రాయలుని ఇస్రాయలీను అని నువ్వు చెప్పాలా ధైర్యంగా నీకు ఆ విశ్వాసం రావాలా అంతరంగ నన్ను యూధంగా ప్రభు నేనే పరిశుద్ధంగా ఆయన ఆయన జనంగా తయారు చేయబడ్డాను పరిశుద్ధ జనంగం అంటే నేనే అని నువ్వు ధైర్యంగా చెప్పాలా అప్పుడే ఆయన సులమానాన్ని నన్ను నేను కాదు వాడు అంటే నువ్వు ఏసవులాగా నీ జయసత్వాన్ని తృణీకరిస్తు నీకు జయసత్వాన్ని ఇచ్చిన ఆయన మరణం ద్వారా నువ్వు ఆయన జయస్వతను తృణీకరిస్తామని యాకోబు భక్తులు చూపించలేదా తన పత్రికలో ఒక పోటీ పూటి వరకు తన జస్వతపు హక్కును అమ్మిన ఏషా వంటి మీలో ఉంటారేమో చూసుకోండి అనడా లేదా హెచ్చరించి అంటే చివరి కాలంలో క్రైస్తవులు తమ జస్వతపు హక్కును విడిచిపెడతారు వచ్చారు నువ్వు నిజంగా ఇస్రాయల్ పదలవా అని అంటే నువ్వేమంటావు ఏ లేదు నేను ఇండియన్ నేను క్రిస్టియన్ అని చెప్తావు చెప్తావా లేదా అప్పుడు నీ జయస్వతాన్ని తృణీకరించినట్లే నువ్వు మరీ విశేషంగా ఇస్రాయల్ దేశ వస్తే పట్టుకొని ఇట్లా పెట్టినా ఒక గన్ను అరే నేను ఇస్రాయల్ దేశంలో పుట్టినని నేను రా ఇస్రాయల్ నువ్వెట్లా కాదని నన్ను కాదని చెప్తున్నావు అంటే నువ్వేమంటావు ప్రాణం కాపాడుకోవడం బెటర్ అనుకుంటా క్రైస్తవ జీవితం అంతే కదా కాపాడుకోవడం బెటర్ అనుకుంటారు కదా కాబట్టి ఇస్రాయేల్ యొక్క అంటే మన ప్రభువే ఎప్పటికైనా కానీ ఆయన ఈ లోకానికి న్యాయధిపతి ఈ విషయం మీకు అర్థమైందా ఆయన మరి నీతిగల న్యాయాధిపతి ఆయన న్యాయం తీర్చిందంటే ఎవడు ప్రశ్నించలేడు అంతగా నీతిగల న్యాయవాది న్యాధిపతి వారు ఇస్రాయల న్యాధిపతిని కర్రతో చెంబ మీద ఏం చేస్తున్నారు వాక్యంలో కొట్టినారంటే అయిపోలే కొడతారు అంటే అక్కడ ఏముంది కొడుతున్నారు అని అంటే ఇప్పుడు జరుగుతుంది అన్న విషయం జ్ఞాపకం చేస్తున్నాడు ప్రతిరోజు వాళ్ళు ప్రభుని కొడుతున్నారు ప్రతిరోజు ఈ రోజుకు కూడా కొడుతున్నారు సరే దాన్ని ఎట్ల మీద అర్థం చేసుకుంటారు దమస్కు మార్గంలో సౌలు పౌలుగా మార్చబడక ముందు పోతున్నప్పుడు మధ్యాహ్న కాలంలో మధ్యాహ్న కాలం అంటే మంచి ఎండ ఉండే టైంలో గొప్ప వెలుగుగా కనిపించినప్పుడు కింద పడి కదా గుర్రం మీద నుంచి కింద పడి కింద పడినప్పుడు స్వరం విన్నాడు సవలా సవలా నువ్వు నన్నేలా హింసించున్నావు నేనెప్పుడు నేను హింసించినవి నువ్వు ఎవరో నాకు తెలియదు నేను నేను ఎప్పుడు నిన్ను హింసించినా బాగా తెచ్చుకోండి ప్రభుని హింసించడం అంటే ఏంది తన బిడల్ని హింసించడము ప్రభుని హింసించడమే కాబట్టి ఇది మనం చూడబోతున్నాం త్వరలో మన ప్రభు హింసించబడడం ఏముంది అక్కడ వాక్యం అలాసారి చూడండి ఇస్రాయల్ల న్యాధిపతి కర్రతో న్యాధిపతిని కర్రో చెంప మీద కొట్టుచున్నారు ఇది జరుగుతుంది ప్రపంచమంతట జరుగుతుంది ఇది యుగ సమాప్తికి వచ్చే టైంకి గంభీరంగా ప్రపంచం జరుగుతుంది మన ప్రభుని చెంప మీద కొడుతున్నారు వాళ్ళు కొడుతూనే ఉన్నారు ఇప్పటికి కొడుతున్నారు ఈ టైంలో కొడుతున్నారు ఇస్రాయల్ దేశంలో క్రైస్తవులను హింసించినంతగా ఇస్రాయల్ ఇంకా అరబ్ దేశాలను కూడా హింసించారు నేను మీకు చెప్తున్నా వాళ్ళ మీద నేను ద్వేషం చూపిస్తున్నాను ఈరోజు జరుగుతుంది పాలస్తీన దేశంలో క్రైస్తవులు ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఏసుడబుట్టిన ప్రాంతం అది పాలస్తీన దేశంలో ప్రాంతంలో క్రైస్తవులు ఎక్కువ ఉంటే పాలస్తీన మీద బాంబులు వేస్తున్నాడు వీడు అప్పుడు చచ్చిపెట్టి క్రైస్తవులు ఎక్కువ ఈరోజుకి కూడా క్రైస్తవులని చాలా నీచంగా వాళ్ళు వ్యవహరిస్తారు వాళ్ళని అంటరాన్ని వాళ్ళలాగా పెడతారు ఈరోజుకి కూడా మళ్ళీ వాళ్ళ వాళ్ళు శారీరకంగా ఇసాలపై మన ప్రభుని తిరుణీకరించిన వారు ప్రవక్తలందరినీ చంపిన వారు రాళ్లతో కొట్టి శిష్యులని చంపిన వారు ఈ రోజు కూడా దేవుని బిడనని హింసిస్తున్నారు మన ప్రభుని చెంప మీద అది సరే ఆత్మీయ దృష్టం చూస్తే ఈరోజు నెరవేరుతుంది చరిత్రలో నెరవేరుంది నిజంగానే అన్న కదా కట్టె తీసుకొని కొట్టిరా నేను రెల్లు రెల్లు అని ఉంది బైబిల్లో రెల్లుతో తన తన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి రెల్లుతో కొట్టిరుదాన్ని అంటే ఆ కట్టే ఉంటుంది కట్టెతను కొట్టిరు తల మీద కొట్టి నేను ఎవరు కొట్టినా చెప్పు వెనకలకి వెళ్ళిట హేళనగా కొడుతూ నేను ఎవరు కొట్టినో చెప్పు నువ్వు నిజంగా ప్రవక్త చెప్పు నువ్వు నిజంగా దేవుని కోణాలు చెప్పు అని హేళన చేశారా అంతగా హీళన చేశారు ఆ హేళన మనము బాహటంగా ప్రపంచమంతా చూడబోతున్నాం క్రైస్తవులు ఏ రీతిగా హింసల పాలు కాబోతున్నారో భయపెట్టే సేవన మనది సేవ కదా కాబట్టి ఇస్రాయేల న్యాధిపతిని కరతో చెంప మీద కొట్టుచున్నారు క్రైస్తవులు ఏ రీతిగా హింస అనుభవించబోతున్న విషయాన్ని చెప్తున్నాడు అంటే ఇది మనం ధ్యానిస్తుండగా ఇప్పుడు నెరవేరుతుంది ప్రపంచం అంతట అరబు అరబు దేశాలలో అమాంతంగా మాయమైపోతున్న క్రైస్తవులు ఒక పాస్త చెప్తుంటే సాక్ష్యం నేను నిన్న ఆదివారం కనిపించిన సంఘస్తులు మరే ఆదివారం కనిపించలేదంట వాళ్ళ ఇంటికి పోతే తలాలు లేవంట ఏం లేవంట అంటే చేసేస్తున్నారు అంత భయంకరమైన కాలంలో మనం ఉంటున్నాం సరే ప్రభు ఇవన్నిటిని ఎందుకు ఓర్పుతో సహిస్తున్నాడు మీరు బాగా అర్థం చేసుకోండి ఎందుకు సహిస్తున్నాడు ఆ దినముల ఆ దినములు తగ్గించనిచ్చో ఏ శరీరో ఉంది కదా వాక్యం కొంత కాలం ఏంటంటే చాలా భయంకరంగా ఉంటుంది శ్రమ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తుండడు సరే కాబట్టి ఎప్పుడైతే ఈ గొప్ప జనము సంపూర్ణంగా తయారవుతున్నారో వారి మీదికి హింస వస్తుందన్న విషయాన్ని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఎంతో కాలంగా ఈ వాక్యాలు జనిస్తున్నాం ఇది ప్రభు కలిగినది అన్న దానికి ఈ వాక్యాలే నిదర్శనం ఈ వాక్యాలే సాక్ష్యమిస్తున్నాయి మనం ఏ రీతికైతే ఈ వాక్యాలను అర్థం చేసుకుంటున్నామో వాటిని అడుగడుగున క్రమేణ దేవుడే ఆమోదిస్తున్నాడు ఏ రీతిగా ధైర్యంగా బాహటంగా ఇవి చూపిస్తున్న ఏ రీతిగా గొప్ప హింసల పాలు కాబోతుంది అన్న విషయం అంతే డైరెక్ట్గా చూపిస్తుండడు ఇంకా ఏది ఏమంటాం చిహ్న పరంగా ఏం లేదు డైరెక్ట్ గా ఉంది అక్కడ అందరు వాళ్ళు శ్రమలుగా పాలు విషయం అదీతిగా మన ప్రభుని వాళ్ళు హింసిస్తున్నారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు చూడండి రెండవ వచ్చిన నేను ముగిస్తున్న వాక్యాన్ని బెత్లహేము ఎఫ్రత యూదవారి నీవు స్వల్ప గ్రామమైనను నా బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారో నా కొరకు ఇస్రాయిలను ఏలో పోవాడు మీలో నుండి వచ్చును ఆయన ఆల్రెడీ వచ్చేసిండు కదా వచ్చిండే ఆయన ఆల్రెడీ పుట్టేసిండు కదా మరి ఇది వచ్చును అని చెప్పబడుతుంది కదా ఇదే వాక్యం ఇదే మనం జాగ్రత్తగా ధ్యానించాల వచ్చును అంటే బ్రదర్ నువ్వు మీకు జనిస్తున్నావు మీకు గ్రంథము మత ముందు చానా కాలం ఉంది కాబట్టి ఖచ్చితంగానే వచ్చును అని చెప్తాడు వచ్చాను అని చెప్తాడా కాదు కదా ఇది భవిష్యత్తులో జరగబోతుందన్న విషయాన్ని హెచ్చరిస్తాడు కదా మరి పైన చూసింది భవిష్యత్తులో జరగబోయిందా ఆల్రెడీ జరిగిపోయిందా ఆయన మరణానికి సాదృశ్యం కదా ఆ వాక్యము మొదటి వచనం రెండవ వచనము ఆయన పుట్టుక సాదృశ్యం ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి ఆయన నూతనంగా మన హృదయలలో జన్మించాలా అన్న విషయాన్ని పేతురు మనకి చాలా జాగ్రత్తగా చూపించింది కదా తెల్లవారి వేకో చిక్క వెలుగు వెలిగించాలా అంతవరకు చీకట్లోనే ఉంటుంది కదా చూడండి ఆ దీపం అది ఖచ్చితంగా ఆయన ఈ లోకానికి వెలుగు కదా రెండవ అధ్యాయము పేతురు రచన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనం మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది సరే ఆయన ఆల్రెడీ పుట్టిండు అది ప్రవచనం నెరవేరింది ఇంతకంటే స్థిరమైనది అంటే గ్యారంటీ గ్యారంటీ అంటే పర్ఫెక్ట్ స్థిరం అంటే సంపూర్ణత స్టేబుల్ ప్రవచన వాక్యం ఉన్నది ఏదైతే తెల్లవారి వేకవచ్చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి చోటన వెలిగించి దీపమైన అది నీ హృదయంలో వెలిగేంత వరకు ఈ చీకటి లోకంలో వెలుగుతూనే ఉంటది ఆ చీకటి లోకంలో వెలిగే ఆ వెలుగు నీ హృదయంలో వెలగాలన్న విషయాన్ని హెచ్చరిస్తాడు అది నీ హృదయంలో ఉదయించాలా అంటే జన్మించాలని చెప్తున్నాడు కాబట్టి ఆయన మరణానికి సాదృశ్యం ఇది ఆయన భూస్థాపన సాదృశ్యం ఆయన తిరిగి లేచి దానికి సాదృశ్యం ఈ చీకట్ల నుంచి నువ్వు బయటికి రావాలన్న దానికి సాదృశ్యం నీ హృదయంలో ఆయన ఉదయించాలా అసలైన క్రిస్మస్ పండుగ అంటాం పండగ నిజంగా పలాని రోజు అనేది కాదు ఆయన నీ హృదయంలో ఉదయించకపోతే ఆయన పుట్టలేదన్నట్టే ఆయన లోకంలో శారీరకంగా పుట్టి అర్థం లేనట్టే నీ హృదయంలో పుట్టకపోతే కాబట్టి మనం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వర్షంలో చూస్తున్నాం దేవుని కుమారుడు దేవుడు మాట్లాడుతున్న ప్రవచనం ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని నా అది దేవుడు మాట్లాడుతున్నాడు నా కొరకు ఈశ్రయిలను ఏలగో నీలో నుండి వచ్చును సరే ఫిజికల్ లేయర్ లో చూస్తే ఆయన నిజంగా పుట్టిండు ఇస్రాయలు ఇసాయిల్ గోతంలో నుంచి వచ్చిన వాడు యూద గోతంలో నుంచి వచ్చిన ఆయన పుట్టిండు కానీ ఆయన ఈ లోకాన్ని ఏలబోతుండు ఎవరి నా కొరకు నా కొరకు ఇసాయిలు ఏలబోతున్నాడు సరే దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం మెసయా ఇసల్ పదుని ఎవరా ఇస్రాయిల్ పదులు అంతరంగా మందు ఇసాల్గా మార్చబడ్డవాళ్ళు అంతరంగ మన కొరికే రాజు అన్న విషయాన్ని హెచ్చరికలాగా మనం చూస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే వీళ్ళందరూ చెంప మీద కొట్టబడుతున్నారో అంటే మరణానికి సిద్ధపడుతున్నారో వంతు చప్పున లెక్క చప్పున ఎవడు లెక్క చప్పున వాడు అన్న విషయం మీద చూసిన వాక్యం అన్నమాట అప్పుడు చాలా రెండవ అధ్యాయంలో కూడా ఆశ్చర్యకరంగా ఇవన్నీ చీర్ణపరంగా చెప్పబడ్డాయి వచ్చే వర మనం దీర్ఘంగా వీటిని ఇంకా ధ్యానిస్తాము బెత్లహేమంటే దేవుని మందిరంలోని ఆహారం అని అర్థం కదా దేవుని మందిరంలోని రొట్టె అని కూడా అర్థం హౌజ్ ఆఫ్ బ్రెడ్ అని ఉంది ఇంగ్లీష్ డిక్షనరీలో బెత్లహేమ్ అంటే హౌజ్ ఆఫ్ బ్రెడ్ అంటే దేవుని మందిరం హౌజ్ అంటే దేవుని మందిరం దేవుని మందిరంలోని ఆహారం కాబట్టి మన ప్రభువే దేవుని మందిరంలోని ఆహారం అందుకే ఆశ్చర్యకరంగా ఆయన బెత్లహేంలో పుట్టిండు బెత్లహేం అంటే దేవుని మందిరంలోని ఆహారం అర్థం ఆ పట్టణానికి దానికి తగినట్లు ఆయన ఈ లోకానికి జీవాహారం లాగా ఆ పట్టణంలో పుట్టిండు ఆయన పుట్టిన విధానానికి ఆ పట్టణానికి ఎంత క్రమ ఒక క్రమబద్ధంగా ఉంది ఆ అర్థం కాబట్టి దేవుని మందిరంలోని ఆహారము మన ప్రవ్వే ఆహారం అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఆయన ఇస్రా పదలను ఏలబోయే రాజు అన్న విషయాన్ని దేవుడు హెచ్చరిస్తుంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి రావాలా తిరిగి ఆయన మీ హృదయంలో నూతనంగా జన్మించాలి ఇందాక పేతూరు రాష్ట్ర పత్రిక ప్రకారంగా చూస్తే ఆయన మీ హృదయంలో నూతనంగా జన్మించల ఒకవేళ అటువంటి అనుభవం లేకపోతే మనం అడగాల ప్రభుని ప్రవ్వ నాకు ఈ అనుభవం లేదు ప్రవ్వ నేనేదో ఆత్మ మతపరమైన జీవితంలో ఉండి జీవిస్తాను వీటన్నిటిని మతపరమైన క్రైస్తవ జీవితంలో పండగ నియామక దినాల గురించి నేను జీవిస్తాను కానీ నా హృదయంలో నిజంగా జన్మించలేదు ప్రవ్వ అని నీకు కనువిప్పు కలిగితే మటుకు పశ్చాత్తపడాలా పాపాలు ఒప్పుకోలే ప్రవ్వ మతపరమైన జీవితం ఆజ్ఞ అతిక్రమమే పాపం కాబట్టి నా పాపం నుంచి నాకు విడుదల తెచ్చే ప్రవ్వ అని ప్రార్థించాలా ఆయన నీ హృదయంలోనికి నూతనంగా నువ్వు ఆహ్వానించుకోవాలా నూతన అనుభవంలోనికి నువ్వు పోవాలా నూతన అభిషేకము నూతన జీవితము లోనికి నువ్వు పోవాలా అటువంటి కృపాని దేవుడు మనకు అనుగ్రహించాలా దీనికి సంబంధించిన విషయాలు మనము దీర్ఘంగా చూడబోతున్నాం ఎందుకంటే ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం మీరు చూడండి రెండవ వచనం చివరి భాగంలో పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగు కదా పురాతనమైన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షం అంటే ఆయన ఎప్పుడు ప్రత్యక్షమయ్యే దేవుడు ఈరోజు మనకి ప్రత్యక్షమై ప్రభు వాక్యపరంగా కదా ఆయనను మనము వాక్యంలో చూస్తున్నాం ఒక దినము ముఖాముఖిగా చూస్తాం దేవుని మందిరంని ఆహారము మనకి చాలా అవసరం ఎంతమంది ఆకలితో వస్తా ఉన్నారు ఈరోజు ఆత్మీయ జీవితంలో అర్థం చేసుకుంటే మనం నిజంగా ప్రభుని రుచి చూచి ఎరగని జీవితాలు ఇంకా ఎన్నో ఉన్నాయి అవకాశం ఉండకపోవచ్చే జీవితంలో కాబట్టి ఆయనని నువ్వు నిండు మనసుతో సేవించడం నేర్చుకోవాలా నిండు మనసుతో ప్రేమించడం నేర్చుకోవాలా అటువంటి సేవ అటువంటి ప్రేమ జీవితాన్ని అతను అనుగ్రహించాలనేసి మనము ప్రార్థన చేసాం పరశుతురగు దేవా వదనాలు మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని చూపించిన ఈ యొక్క వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ ఎన్నడూ కని విని ఎరగని రీతిగా వాటిని మీరు మాకు వెల్పరిస్తారు ఇది యహో వలనే మేము విశ్వస్తున్నాం నైనా మీ ద్వారానే ఇది కలిగిందని మేము విశ్వసిస్తున్నాం ప్రవ్వ ఇది మనుషుల కల్పన వలన కలిగింది కానే కాదు ఇది మా తలంపుల వల్ల కలిగింది అసలే కాదు మాకంత గొప్పతనం కూడా లేదు ప్రభావ మాకంత తెలివి అసలే లేదు ఇది కేవలం మీ వల్లే కలిగింది ఆయన మీరే మాకు వీటిని హెచ్చరికలాగా చూపిస్తారు మేము కళ్ళం తొకాలా ప్రభ నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు విడుదల దండి ప్రభా ఇంకా కొంతకాలనే ఉంది ఏ క్షణంలో ఇది యుగం ముగించబోతుందో తెలియదు ప్రభా కానీ మేము మట్టుకు మా పనులు మేము ముగించుకోవాలా విన్న వినడమే కాదు వినిన వాటిని మేము పాటించాలా అటువంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి దాని అనుభవపూర్వక ప్రకటించాల అటువంటి భాగ్యాన్ని అనుగ్రించమని యేసు క్రీస్తు పరిషత్ నామంన ప్రార్థించి తండ్రి ఆమెన్